శ్రీ గురుభ్యో నమరి ఓ శ్రుతిస్మృతిపురాణా కరుణాయం లోక శంకరం ఆత్మస్వరూపంధుగణ ఈరోజులు శ్రీ స్వామి సత్యవ్రతానందజీ మహారాజ్ వారి యొక్క వర్ధంతి సందర్భంగా చక్కటి భజన కార్యక్రమం నడిపించినారు ఆ తర్వాత పాదుకా పూజ గురి పాదుకా పూజ పూర్తయినది శ్రీ సత్యవ్రతానందజీ మహారాజు వారికి భగవద్గీత ప్రవచనం అంటే వారికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయము చాలా శ్రద్ధగా వారు భగవద్గీత ప్రవచనాలని వినేవారు రోజుకి మూడు నుండి నాలుగు గంటల సేపు వారు భగవద్గీత ప్రవచనాన్ని వింటూ ఉండేవారు ఆ విన్నవాటిలో ఉండే సారములంతను కూడా ఆయన మనస్సులో పాయింట్స్ కింద నోట్ చేసుకుని దానిని చూచా తప్పకుండా ఆచరణలో పెట్టటానికి చాలా మంచి ప్రయత్నం చేస్తాం వారు స్వయంగా ఆచరిస్తూ ఇతరులను ఆచరించటకు ప్రోత్సహిస్తూ ఉండేవారు వారి పవిత్రమైన స్మృతికి మనము చేయగలిగిన నివాళి ఏమంటే మనం వారి వర్ధంతి సందర్భంగా పూజాదీతముతో పాటుగా ఇతర సేవా కార్యక్రమములతో పాటుగా భగవద్గీత ప్రవచనములను కూడా సక్రమంగా మనం కండక్ట్ చేసుకోవాలి ఆ విధంగా కండక్ట్ అయినట్లయితే అది వారి యొక్క స్మృతికి మనము సరి అయిన నివాళిని అర్పించినట్లు అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తులో పెట్టుకుని ఒక నలభై ఐదు నిమిషాల సేపు మీరు ఇతరములైన ఆటంకములకు ఇది కాకుండా ఈ ఫోటోగ్రఫీలోకి పక్కన పెట్టి ఒక నలభై ఐదు యాభై నిమిషాల సేపు భగవద్గీత క్లాసు ఉంచే మనము దీంట్లో పదహారో అధ్యాయం ఏదో శ్లోకంలో ఉన్నాము అదే అందాము ప్రవృత్తించ నివృత్తి జనానగుదురాసు నౌచ నాపిచారత్యం సువిద్య ఆసు ప్రకృతి దళ జనుల ఎందు అంటే ఎవరో ఆసు ప్రకృతి గలవో ఎక్కడో పాతాలంలోనో లేకపోతే అంతరిక్షంలోనో ఎక్కడో ఉంటారని మీరు అనుకోవద్దు మనలోనే ఆసురీ ప్రకృతి ఉంటుంది భోగా భోగము ఎడల అభిముఖముగా ఉంది సరే ఆసు ప్రకృతి మనం దేహధారణకు భోజనం చేస్తే సాధన భోగం కొరకు భోజనం చేస్తే ఆసు ప్రకృతి అలా ఉంటుంది అంత సూక్ష్మంగా ఉంటుంది ఆసు ప్రకృతిని దూరంగా పెట్టడం అన్నది అది అంత తేలికేమీ కాదు అయితే కఠినం కూడా కాదు దాన్ని తేలికా అనడానికి వీరలేదు కఠినము అనడానికి వీరలేదు దాన్ని తెలుసుకుని దానిపై మనస్సు పెట్టి ఇంకో ఇది ఆసురీ ప్రకృతి అని గుర్తుపడితే గుర్తుపట్టి నాలెడ్జ్ యాక్షన్ అంత అంటే తెలియడమే క్రియ ఇప్పుడు ఈ హాల్లోంచి బయటికి వెళ్ళాలనుకోండి అలా గోడ మీదిగా వెళ్ళిపోతానా లేకపోతే ద్వారం ఉన్న చోటుకు వెళ్తానా ఎలా నడుస్తాను ఎటు నడుస్తారు ఆ గోడ వైపు నడుస్తారా ద్వారం వైపు నడుస్తారా ద్వారం వైపు నడుస్తారు ఎందుకని ద్వారం ఇటువైపు వెళ్ళడము అది ద్వారము అని తెలిసింది కాబట్టి అటు నడుస్తా తెలియడం వేరు చేయడం వేరు కాదు తెలియడమునందే చేయుట వివిడీ ఉంటుంది కాబట్టి ఇది ద్వారము అని తెలుస్తోంది కనుక అదే నడుస్తా ఇది ద్వారము అని తెలియ అంధుడు చూడలేని వాడు చూపులేని వాడు ఉంటాడు ఇది ద్వారము అని తెలియక గోడ వైపు నడుస్తారు చూపు గలవాడు ఇది ద్వారము అని తెలుస్తుంది కాబట్టి అదే నడుస్తాడు కాబట్టి నాలెడ్జ్ వేరు యాక్షన్ వేరు అనుకోకూడదు నాలెడ్జ్ ఈజ్ యాక్షన్ కాబట్టి ఇది ఆసుర ప్రకృతి అని తెలియడము అది ఎటువంటిదంటే దానిని దూరముగా చుట ఆసుర ప్రకృతి అని తెలియక దానికి దూరముగా ఉండుక అనేది రెండు వేరు వేరు అంశములు కాదు ఒకటే అంశము ఇది ఆసుర ప్రకృతి కనుక దీనికి నేను దూరముగా ఉన్నాను అనేది ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్నట్లయితే మనం ఆసుర ప్రకృతికి దూరం అయిపోతాం ఆ రెండింటికి మధ్యలో ఒక గ్యాప్ పెట్టకూడదు ఆసుర ప్రకృతిని తెలియట ఒక షపు దాని మీ జోరం కాబట్టి ఇంకో స్టెప్ అనే గ్యాప్ మీరు పెట్టారనుకోండి ఆ గ్యాప్ గ్యాప్ లూ ఉండిపోతుంది ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి సో ఆసుర ప్రకృతి ఈ అస ఆసుర అనేది ఉండదు శౌచము అనేది మూడు విధములుగా ఉంటుంది శౌచము అంటే సింపుల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో క్లీన్లీనెస్ అంటారు తెలుగులో మూలంగా శుచి శుభ్రము అని మనం ఉంటాం అది ఆసుర ప్రకృతి గలవారు ముందు ఉండదు అది ఎలా ఉండదు అంటే ఆసుర ప్రకృతి గలవారు చాలా ఖరీదైనటువంటి వస్త్రములను ధరించి చాలా మోడర్న్ గా చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు శౌచంగా ఉన్నారు అని మీరు అనుకోకూడదు అది శౌచం అవ్వదు ఎందుకంటే చాలా ఖరీదైన వస్త్రాలను అయితే ధరిస్తాడు కానీ ఇన్ని ఆహారము ఆరోగ్యానికి ఎక్కడా సంబంధం లేకుండా అయోగ్యమైన ఆహారాన్ని భుజిస్తాడు ఒక రెండు కత్తులు పట్టుకుని ఇలా ఇలా పోస్తూ నోట్లో పెట్టుకుని లాగి పీచు తింటూ ఉంటాడు అది శౌచం ఎలా అవుతుంది ఉంటే డ్రస్ వేస్తే శౌచం అయిపోదు కాబట్టి ఈ శౌచం అనేది అసర ప్రకృతి ఉండదు నా శౌచం శౌచము మూడు లెవెల్స్ ఒకటి పరిసరముల యొక్క శుచి పరిసరములను శుచిగా పెట్టుకోవాలి స్వచ్ఛ భారత్ అన్నారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కాబట్టి మనము ఆ సందేశాన్ని అందిపుచ్చుకుని మన పరిసరలోనూ శుచిగా పెట్టుకోవాలి మన చేతితో మనం ఈ శుచి అన్నది మనతో ప్రారంభం కావాలి ఉండే వాళ్ళందరూ శుచిగా ఉన్న తర్వాత నేను శుచిగా ఉంటాను అని అనుకోకూడదు నా తరఫు నుంచి నేను శుద్ధిగా ఉంటాను మిగతా వాళ్ళు శుచిగా ఉంటారో మా అనుతారు ఇప్పుడు మనం అరటిపండు మనం అరటి పండు తెలిసి ఒక్కని మనం పక్కన పారేయకూడదు ఎక్కడో వేస్ట్ బ్యాస్టెట్ చూసి అక్కడే పారాయణ అలాగే కా ఏదైనా కాగితం ఉంటే అది మనం ఎక్కడ పడితే అక్కడ పారైకోవచ్చు వేస్ట్ బ్యాస్టెట్లోనే వేయాల్సి ఉంటుంది ఆ విధంగా వైపు నుంచి మనం పరిసరాలను శుచిగా పెట్టుకోవడము రెండవది మనం ధరించే వస్త్రములు ఖరీదైనవి ఉండడం శౌచం కాదు మనం ధరించే వస్త్రములు శుచిగా ఉండడము శౌచము అనబడదు కాబట్టి ధరించే వస్త్రాలను శుచిగా ఉంచుకోనుక దేహమును శుచిగా ఉంచుకొనుక అంటే ఉపచితముగా స్నాధితమును చేసి దేహాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి శీతకాలంలో అయితే ఒకసారి స్నానం సరిపడుతుంది కాబోలు వేసవి కాలంలో అయితే ఒకసారి ఎక్కువ అంటే రెండుసార్లు అయినా స్నానాన్ని చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా చేతులను కడుక్కుంటే కానీ ఏది పడితే అది తినకూడదు చేతులు కడుక్కోకుండా చేతితో ఆహారాన్ని స్పృశించరాదు ప్రతిసారి చేతులు కడుక్కొనే ఆహారాన్ని స్పృశించాల్సి ముఖ్యంగా ఈ బాహ్య శౌచము అనే విషయంలో మనం హిందువులు వాళ్ళు పూజాది చేసే సందర్భంలో ఈ బాహ్య శౌచాన్ని నిరాకరించటం దూరంగా పెట్టడం ఒక దోషం కనపడుతుంది మనం పూజ చేసేప్పుడు ఆ పూజ చేసేటువంటి వాతావరణము చుట్టు చుట్టు చుట్టుముట్టు అలాగే దేవాలయం గర్భగుడి ఆ దేవాలయం చుట్టూ వాతావరణము అంతా కూడా మనం శుచిగా పెట్టుకోవాలి పూజ చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి కొబ్బరికాయలు నీళ్లు పనిపోసేసి వాటిని ఏగలు వాలేస్తో ఆ కొబ్బరికాయల ముక్కలను అక్కడక్కడే పారెస్ట్లో వెళ్ళిపోవడం గుమ్మడికాయలు రోడ్డు మధ్యలో మధ్యలో పాలకొట్టేయడం కొబ్బరికాయలు ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తూ ఆ అక్కడ మనిషి కూర్చుంటే వాడిని మీద కూడా కొట్టేసేటువంటి లక్షణము అది దేనికి పూజించే విధానం అలా ఉండదు కొబ్బరికాయలు అలా కుట్టేనక్కర్లేదు ఎవరో ఒకడు మొదలు వచ్చాడు ఇంకా మొత్తం ఉంటా అలా కుంటారు అలా కొబ్బరికాయలు కుట్టేనక్కర్లేదు కొబ్బరికాయ కొట్టదలుచుకుంటే పక్కన స్వచ్ఛమైన గిన్నె ఒకటి స్టీల్ గిన్నె పెట్టుకోవాలి అల్యూమినియం గిన్నె పనికిరాదు అది కొబ్బరి నీళ్ళతో రియాక్ట్ అవుతుంది స్టీల్ గిన్నె పెట్టుకోవాలి శుభ్రమైన గిన్నె పెట్టుకోవాలి ఒక రాయి పెట్టుకోవాలి లేకపోతే కత్తితో పెట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టేందుకు అనుకూలమైనటువంటి ఒక బరువైన పరికరాన్ని ఇల్లుతో స్టీల్ పరికరం పెట్టుకోవాలి పెట్టుకుని కరెక్ట్గా దాన్ని సెంటర్లో కొట్టాల్సి ఉంటుంది లేకపోతే ఇంకో ఉపాయం ఏంటంటే పైన మూడు హోల్స్ ఉంటాయి దాంట్లో ఒక హోల్ చేసి ఇంకో హోల్ చేసి ఆ నీరంతా తీసేసి అప్పుడు కొట్టినట్లయితే ఒక చుక్క కూడా కింద పడడానికి వీళ్ళుగా ఉంటుంది ఆ విధంగా కొబ్బరి మాట్లాడకూడదమ్మా తల్పేసా ఆ విధంగా కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలనే ఆ నీటిని చక్కగా నైవేద్యం పెట్టి ఆ నీటిని ఏ గలో వాళ్ళకుండా ఆ ముక్కల మీద కూడా ఈగల వాళ్లకుండా చూసుకోవాలి నైవేద్యం అయిపోయిన వెంటనే ఆ నీటిని చక్కగా మనం సేవించాలి అయితే మీరు సేవించడం ఇష్టం లేకపోతే సేవించాలి శ్రద్ధ గల వాళ్ళు ఎవరో ఉంటారు పక్కన వాళ్ళ చేత తాగి పెంచాలి ఉంటే కొబ్బరికాయ అయిపోదు ఆ నీటిని సద్వినియోగం అయ్యే వరకు మీ బాధ్యత కొట్టి వాళ్ళు ముందే అవన్నీ చూసుకుని కొట్టాలి ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు పది కొబ్బరికాయలు కొడితే దేవుడు ఏమో మీరు అనుకోద్దు చేసి పని శుచిగా చేయాల్సి పుష్పములు ఉరికే తట్టలు తట్టలు బుట్టలు బుట్టలు పువ్వులు తీసుకొచ్చి అలా చల్లేసి ఎక్కడ పడితే అక్కడ పూలు వేసి కాళ్ళతో తొక్కేసి అలా ఉండకూడదు మీరు పూజ చేశారంటే అది ఎలా ఉండాలంటే ఎంత అందంగా వీళ్ళు పూజ చేస్తున్నారు ఎంత శుచిగా చేస్తున్నారు అన్నట్టుగా చూడ్డానికి అందంగా ఉండాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అక్కడ అలా పారేసి అలా చేయకూడదు కాబట్టి శౌచము పరిసరములు వస్త్రములు దేహము శుచిగా ఉందిత ఇది బాహ్య శౌచం ఇక ఆంతరశౌచము అని ఒకటి ఉన్నారు ఈ ఆంతర శౌచము మానవుల యొక్క జీవితంలో అత్యంత ప్రధానంగా ఉంది ఆ దురదృష్టముశాత్తు మన సమాజంలో సమాజ జీవనంలో ఆంతర శౌచము తక్కువగా ఉందా అనే ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది అది చాలా దురదృష్టకరమైన విషయము మనం ఎలా ఉండాలంటే చెప్పిన మాట సత్యమునే పలుకోగలను ఆ ఆంతర శౌక నిదర్శనంగా ఒక మాటలో చెప్పొచ్చు త్రికరణ శుద్ధి అనే మాట మీరు వినుంటారు దీన్ని సైకాలజీలో కూడా దీని మీద చాలా పెద్ద స్టడీస్ షోలు ఉన్నాయి దానికి కాంగ్రూయన్స్ అని సైకాలజీలో త్రికరణ శుద్ధి అంటే మీలో మీకు ఖండితత్వము ఉండకూడదు స్ప్లిట్ ఉండకూడదు మీలో మీకు ఆ అనేది ఉండకూడదు ఆ స్ప్లిట్ అంటే ఖండిత ఖండితత్వము ఖండితమగుత అనేది ఎలా ఉంటుందో తెలుసునండి మీ మనస్సులో ఒక ఆలోచన ఉంటుంది చెప్పే మాట వేరే ఉంటుంది ఈ మనస్సులో ఆలోచన గలవాడెవడు నేను చెప్పిన మాట దానికి భిన్నంగా మాటను పలికిన వాడెవడు పక్కవాడు కాదుగా నేనే కదా అది అక్కడికి ఏమైంది మనస్సులో ఉండి సంకల్పించే నేనుకి నూటి ఎనిమిది పలికే నేనుకి మధ్యలో ఖండితత్వము ఖండితమగుత అనే దోషం వచ్చేసింది ఆ దోషం వచ్చేస్తే నేను చాలా తెలివైన వాళ్ళని అనుకుంటాను ఏంటి నా మనస్సులో ఒకట నీకు ఏమండి నాకు వెయ్యి రూపాయలు అప్పు కావాలంటే తప్పకుండా ఇస్తాను రేపు రండి అంటాడు కానీ మనసులో అనుకుంటాడు వీడికి ఇవ్వను అని మనసులో అనుకుంటాడు పైగా ఏమంటాడు తప్పకుండా ఇస్తాను రేపు రండి అంటాడు అంటే ఇప్పుడు పైగా తను చాలా తెలివైన వాడిని అనుకుంటాడు ఎందుకంటే వీడిని ముఖంలో వేశాను వీడికి నా మనస్సులో ఉన్న భావము తెలియకుండా ముఖంలో నవ్వోది ప్రకటించి నమ్మ పలికి పంపింగ్ చేసి డప్పింగ్ చేసుకున్నాను చేశాను అనుకుంటాడు పైగా అసత్యం పలికితే కానీ బిజినెస్ చేయటం కుదరదండి బిజినెస్ చేసేప్పుడు అసత్యం పలుకు అని తనని తాను సపోర్ట్ చేసుకుంటాడు ఇదంతా కూడా ఆసుప్రచురత బిజినెస్ చేయటానికి అసత్యం ఆవశ్యకము అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు అసుర ప్రకృతిలో పడిపోయినాడు అధ్యాత్మంలో వాడు ముందుకు వెళ్ళలేడు ఆ స్పిరిచువల్ పాతికి నుంచి దూరం అయిపోతాడు బిజినెస్ ఏమైతే అమని నేను సత్యమార్గం నుండి ప్రకటనగలగను అన్నవాడు మాత్రమే సత్య మార్గము నుండి ప్రతిష్ఠితుడవుతాడు మనం మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే ఎలక్షన్లో నేను నెగ్గినా ఓడినా నాకు పర్వాలేదు నేను మంచి పని చేసి తేరుతాను అన్నారా లేదా అలా ఉండాలి తప్ప ఎలక్షన్లో నెబ్ది పనే చేస్తాను మంచి పని కాకపోయినా అన్నట్టుగా ఉండకూడదు అదేవిధంగా మన వైయక్తిక జీవితంలో కూడా మనకి లాభాలు బాగా రావాలంటే అసత్యం పలకాలి అనే ఆర్గ్యుమెంటు చాలా తప్పు ఆర్గ్యుమెంటుంది ఆ ఆర్గ్యుమెంట్ ఎంత తప్పు నేను ఎట్టిగా మరీ చెట్లే చెప్తే నీకు కోపం వస్తుందేమో నేను హెజిటేట్ చేస్తున్నాను మీరు అధ్యాత్మమునందు ఏ పాటి శ్రద్ధ ఉన్నప్పటికీ మీరు ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ని జీవితంలో స్వీకరించరాదు ఏమని ఆ సత్యం పడకపోతే ఏం సత్యహరిశ్చంద్రుడు కాలం కాదులేమో అని అసత్యం పడతాడు మనం బిజినెస్ చేసేప్పుడు ఎంతో కొంత మోసం బిజినెస్ ఉండదండి అని మోసం చేయాలి ఆ రకంగా ఆ అంతర శౌచాన్ని బిజినెస్కి తాకట్టు పెట్టి అసుర ప్రకృతిలో పడిపోవడం అన్నది అత్యంత దోషభూమిష్టమైనటువంటి విషయం దాని విషయంలో మనం మనస్సు పెట్టి నాలెడ్జ్ వ్యాక్ష్యం ఇదిగో ఇది అసుర ప్రకృతి అని గుర్తుపట్టాలి సో మనస్సేకం రచస్సేకం కర్మణ్యేకం మహాత్మ అది కాంగ్రీయన్స్ మనస్సులో సంకల్పించిన దాన్నే చెప్తాను బయట చెప్పిన దానినే ఆచరిస్తాను ఏమన్నా మీరు క్లాస్ ఎన్నింటికి తీసుకుంటారు ఆరు గంటలకు తీసుకుంటాను ముందు ఆలోచించుకుంటాను ఎన్ని గంటల క్లాస్ చెప్పగలను ఆరింటికి చెప్పగలను ఆ మాటే పైకి చెప్తాను ఆ మాటే ఆచిపిస్తాను అంటే చేతనేంతలో ఎప్పుడైనా పొరపాటు ఇటువంటి అయితే ఆ పొరపాటు మళ్ళీ రాకుండా మళ్ళీ చూసుకుంటాం కాబట్టి మనస్చేకం వచస్ చేయటం కర్మణీయం ఏమన్నా సహాయం నేను చేస్తాను నేను మనస్సులో ఈ సహాయం మీరు చేయాలి అని అనుకుంటాను వారితోటో నీకు ఈ సహాయం నేను చేస్తాను అని చెప్తాను నేను ఆ సహాయాన్ని చేసేస్తాను అలా ఉండాలి కానీ తప్పకుండా చేస్తానండి ఎల్లుండి కనుకండి అని అనేసి ఎల్లుండి ఎన్నికీ రమ్మంటారు పదింటికి రండి ఎందుకంటే వీడు తొమ్మిదికి బయటకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడికి తెలుసు తను ఉండదండి ముందే తెలుసు అంటే అది పదింటికి రండి అని చెప్తాను చాలా వేసుకుంటుంది వీళ్ళు అంటే మనస్సులో చేసే ఉద్దేశం లేదు చెప్పే మాట దానికి ఆపోజిట్టు చేసే పని పూర్తిగా ఆపోజిట్టు దీన్ని ఏమన్నారంటే ఇటువంటి ప్రవృత్తి అని ఏమన్నారో తెలిసిన మ్యాగ్నెస్ అన్నారు ఇది పిచ్చితనం చెతగానితనం ఎందుకంటే తనని తాను ప్రతి ప్రతిసారి సంకల్పించేది ఒకటి పలికేది వేరొకటి చేసేది మరీ అనే పరిస్థితి ఉన్న ప్రతిసారి తనని తానే మొక్కలు చేసుకుంటున్నాడు స్పిట్ ఆ విధంగా తనని తాను మొక్కలు చేసుకుంటూ పోతే జీవితంలో ఒక వయస్సు వచ్చేప్పటికి మిడిల్ ఏజ్ వచ్చేప్పటికి ఆ స్ట్రెస్ ఆ స్పిక్ అది ఇట్ గ్రోస్ అండ్ మనిషి వాడు అధ్యాత్మానికి ఎటు పనికిరాడు ఎటు ఎలాగూ పనికిరాడు అనే విషయం అలాంటివి స్పిరిచువల్ పాతుకి పనికిరాడు స్పిరిచువల్ పాత్ అంటే ఉడికే బాహ్యంలో ఆడంబరంలో ఏవేవో కర్మల్ని కార్యక్రమాన్ని చేయటం అది స్పిరిచువల్ పాత కాదు స్పిరిచువల్ పాత్ అంటే అంతరమునందు అంతరంగమునందు పరివర్తన రావాల్సి ఉంటుంది ఆ శౌచం ఉండాలి ఏది సంకల్పిస్తామో దానినే పలికి దానినే ఆచరించే శౌచము లేకపోతే వాడు స్పిరిచువల్ అధ్యాత్మానికి వాడు పనికిరాడు అయోగ్యుడైపోతాడు అసురుడు అసుర లక్షణం మహాభారతంలో ధర్మరాజు దుర్యోధనుడు మాట అన్నాడు దుర్యోధను ఎవడో అడిగాడు ఎవంటే నీకు ధర్మం తెలియదని ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే దుర్యోధనుడు చెప్పాడు జానాని ధర్మం దీన్ని నరేంద్ర మోడీ లోక్సభలో దీన్ని ప్రసంగంలో చెప్పారు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానాం అధర్మం నచమే నివృత్తి అదే అసుర లక్షణం ప్రవృత్తిని నిరూపించాను నాకు ధర్మం తెలుసు కానీ ఆచరించడం దగ్గరికి వచ్చేప్పటికీ నేను దాన్ని దూరం పెడుతున్నాను నాకు అధర్మం తెలుసు కానీ దానికి దూరంగా ఉండలేకపోతున్నాను అంటాడు దుర్యోధన అదే అసుర లక్షణం ఆ అసుర లక్షణము అదేమైనా అంతఃకరణమునందు అశుచి అంతఃకరణమునందు మాలిన్యము ఇప్పుడు శరీరం మీద మాలిన్యం అంటే ఎలా ఉంటుంది చెమట లేకపోతే మట్టి మొదలైన మాలిన్యం శరీరానికి అంతఃకరణానికి మాలిన్యం అంటే ఇగో ఇదే ఆ కాంగ్రుయన్స్ శుద్ధి లేకుండా అది మహాదోషం ఈ దోషం మనం కలిగి ఉండరాదు ఏది మనం అనుకుంటున్నామో అదే పలకాలి అదే చెయ్యాలి ఇది మహాత్ముల యొక్క లక్షణం దురాత్మల లక్షణం అసురుల లక్షణం ఏమిటంటే మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మ ఈ అసురులు మనస్సులో ఒకటి సంకల్పిస్తాడు పలికేది వేరే ఉంటుంది చేసేది ఒకని పంచపాండవులు ఎంతమంది రావని అడిగారు అడిగితే ముగ్గురండి అయితే అడిగిన ప్రశ్నలో ఏముండ పంచానం నోటితో ఏమన్నాడు ముగ్గురు అన్నాడు చేతితో ఏం చూపించాడు నాలుగు అన్నాడు విన్నది ఐదు చూపించేది నాలుగు పలికేది మూడు అలాగే దానికి ఉపమానం మంచం కోళ్ళలా ఉంది ఇలాంటి సాగితే ఉంది కాబట్టి అలా ఉండకూడదు జీవితంలో ఒక పంచపాండవులు ఎంతమంది ఐదుగురు రెండు ఏం చెప్పాలి విన్నది ఐదు చెప్పేది ఐదు చూపించేది ఐదు పంచపాండవులు ఎంతమంది అండి ముగ్గురండి అని చెప్పకూడదు కాబట్టి మనస్ మనస్సులో వేరే చెప్పేది వేరే చేసేది వేరే అన్నట్టు ఉండరాదు అలా ఎవరియందు ఇటువంటి శౌచము ఉండదు వాళ్ళు అసులు వాళ్ళలో శౌచము ఉండదు శౌచం సో ఇంకా నాపిచ్చ ఆచార వారి ఎన్నో ఆచారము ఉండదు ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి శౌచానికి ఆచారానికి ఎగ్జా సంబంధం ఉంటుంది ఆచారము అంటే ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొంతమంది అనుకుంటారు మన మనం పూజాధితము చేసేటప్పుడు సూర్పు దగ్గరికి కూర్చోవడం లేకపోతే సాయంకాలం అయితే పశ్చిమముఖంగా కూర్చోవడం లేకపోతే ఇంకో పూజకి దక్షిణముఖంగా కూర్చోవడం మరొకప్పుడు ఉత్తరముఖంగా కూర్చోవడం ఇవన్నీ ఆచారాలు అనుకుంటాం ఆచారం అంటే బాహ్య లక్షణములను ఆచారములుగా భావన చేస్తూ ఉంటారు లోకంలో ఇది తప్ప అర్థం సరికాదు విష్ణు శాస్త్రనామంలో కూడా ఈ ఆచార హాని మాట వస్తుంది ఆ ఆచారహీనం ఏదో ఆచారము అంటే ఏదో శ్లోకం అనేది అక్కడ కూడా అర్థం ఏమని అంటే ఏంటో ఆచారం ఉండాలండి జీవితంలోనూ అంటారు ఏమిటి ఆచారం అంటే ఏమి ముచ్చుకోకు దాన్ని తగలకు దానికి దూరంగా ఉండి ఇదంతా ఆచారం అనుకుంటారు ఇక ఆచార శబ్దానికి అర్థం ఆచార శబ్దానికి అర్థం ఏంటంటే శీలము అని అర్థం శీలము శీలము అనే తెలుగు పదం మీకు తెలుసు కదా సో అంటే మంచి నాడబడి లేకపోతే తెలుగు అప్సతెనుగులో చెప్పాలంటే ఎందుకంటే శీలము శీలము అనే శబ్దం సంస్కృత పదం దానికి అప్సతెనుగు కావాలంటే మంచిదనము మంచివాడై ఉండాలి ఒక రకంగా శౌచములకు సంబంధించినదే కానీ శౌచం అనేది అంత అంతరంగాల్లో ప్రధానంగా ఉంటుంది వాక్యంలో ప్రకటమవుతుంది ఆచారం అనేది మనం పలికే పలుకులు ఎందు చేసే చేష్టలు ఎందు అధికంగా ప్రకటమవుతూ ఉంటుంది శీలము మంచిదనము ఎవరైనా బిచ్చగాడు వచ్చారనుకోండి వాళ్ళకేదైనా కొంత సేవ చేయటం మన కడుపు నింపుకోవడమనే కాకుండా కొంత ఇతరులకి సేవ తర్వాత ఎవరైనా ఏదైనా సహాయాన్ని అర్థించినట్లయితే వారికి కొంచెం మనకి క్షణమైనప్పటికీ వారికి ఆ సహాయాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం ఇంట్లో కుటుంబ సభ్యులతోటి ప్రేమగా ఉండడం వాళ్ళతోటి వాళ్ళని డామినేట్ చేసేస్తూ వాళ్ళని వాళ్ళపై అభిమాయిష్యూ చేసి వాళ్ళని తన తన హస్తముల కింద నొక్కి పెట్టి ఉంచాలి అనే దృష్టి కాకుండా కుటుంబ సభ్యులు ఎడగా ప్రేమగా ఉండడం తర్వాత చుట్టుముట్టూ ఉంటారు నైబర్స్ వాళ్ళతోటి స్నేహంగా ఉండాలి తప్ప వాళ్ళతో కలహించకూడదు ప్రతిదానికి కలహించుకోవడం అలా చేయకూడదు అలా ప్రేమగా స్నేహంగా ఉండాలి దీ ఇటువంటి మంచిదనము శీలము వీనిక ఆచారము అనిపారు ఈ ఆచారం అనేది అంటే మంచి శీలం